సే మాత సేవత సంసారోహనాశాయా గురుదేవ నీవే తల్లి తండ్రి గురువు అన్ని విధాలుగా ఈ సకల చరాచర జగత్తు మీద అవ్యాజమైన ప్రేమతో హితము అహితాలని విచారించే బంధువు నువ్వే సమస్త జ్ఞాన సంపదనిచ్చే సద్గురువు నువ్వే నువ్వే మా ఇష్టదైవం నువ్వే మా కులదైవం అవిద్యతో పుట్టే సకల భ్రాంతి నాశకుడివి నువ్వే కేవలం పరబ్రహ్మస్వరూపుడు అయిన గురుమూర్తివి నువ్వే ఈ సంసారమందున్న సకల వ్యామోహాన్ని నశింపజేసిన నీ వంటి సద్గురుమూర్తికి శిరసు వంచి త్రికరణ శుద్ధిగా మనసా వాచ కర్మణ నమస్కరిస్తున్నాను జగత్సత్యం ప్రకాశేనందేన నందీ తస్ ఏది ఉన్నదో అంటే ఏది కనిపిస్తుందో ఏది లేకుండా అది లేకుండా ఉంటుందో అంటే యద్భావం తద్భవతి ఏది మనం భావిస్తున్నామో అదే మనకు అనుభవం అవుతుంది అటువంటి గురు పరబ్రహ్మం యొక్క సత్తా మాత్రం చేతనే అంటే ఆయన శక్తి మాత్రం చేతనే ఈ సకల జగత్తు నిలిచి ఉంది అది లేకపోతే ఆయన శక్తి లేకపోతే ఈ సకల చరాచర జగత్తు అభావము అంటే భావం లేనిదిగా అంటే నిర్జీవంగా ఉంటుంది కార్యాన్ని బట్టే కారణం ఊహించగలం కార్యకారణ సంబంధం అంటాం కదా మనం ఈ రూపమైన సమస్త ప్రపంచము ఉంటోంది గనకనే దానికి కారణమైన ఆ పరమాత్మ కూడా ఉన్నారు ఎలా ఉన్నారు ఏం చెప్తున్నారు దానికి ప్రమాణం ఏమిటి అయం ప్రపంచ సకర్తృక కార్యరూపత్వా ఈ సకల ప్రపంచానికి ఆధారమై కారణభూతమై ఉన్న విషయం నిరూపించబడింది అదేవిధంగా గురుపర బ్రహ్మం ప్రకాశిస్తోంది గనకనే సర్వ జగత్తు ఇలా మనకు కనపడే విధంగా నిలిచి ఉంది గురుపర లేకపోతే ఈ సకల చరాచర జగత్తు లేదు లేనట్టే లెక్క ఆ గురు పరబ్రహ్మ స్వరూపం ఎటువంటిది ఆనంద స్వరూపం గురువును చూడగానే మనకు ఆనందం కలుగుతుంది అదిగో స్వామి అదిగో స్వామి మనం ఎలా ఎన్ని గుసగుసలు సాయి కొలవంత హాల్లో స్వామి వచ్చారు స్వామి వచ్చారని మనం ఎంత సంబరపడిపోతాం స్వామి దర్శనం కాగానే ఆ విధంగా సకల జీవులకి కూడా ఆనందాన్ని కలిగించే అద్భుత స్వరూపం గురు పరబ్రహ్మ ఆనందో బ్రహ్మ అంటారు అందుకని జీవుడు ఆనంద స్వరూపుడు ముఖ్యమైన భావం ఏంటంటే ఈ శ్లోకంలో గురు పరబ్రహ్మ స్వరూప లక్షణం చిత్ ఆనందం సచిదానంద స్వరూపం దాన్ని బట్టే ఈ లోకంలో ఆయన యొక్క శక్తి పూర్తిగా సంపూర్ణంగా ప్రకాశిస్తూ సకల జీవరాశుల్ని కూడా ఆనందానికి లోను చేస్తుంది అటువంటి సచ్చిదానంద స్వరూపుడైన గురు పరమాత్మ కోసం అఖండ విజ్ఞాన అనుభూతి విభూతి విభూతి అంటే అనుగ్రహం విభూతి అంటే కరుణ విభూతి అంటే మహిమ అటువంటి సత్ చిత్ యావత్ ఆనందానికి కారణభూతులైన ఆ గురుపర బ్రహ్మానికి సాక్షాత్తు నమస్కారం చేస్తున్నాను సాష్టాంగదండ ప్రణామం చేస్తున్నాను అని పరమశివుడు అంటున్నారు ఇక్కడ స్థితమిదం సర్వం ము స్వయం ప్రకాశము సర్వాధిష్టానము సర్వ అధిక ప్రియము అందరికీ కూడా అత్యంత ప్రియమైన వాడు ఆ గురుపర బ్రహ్మ ఆ బ్రహ్మస్వరూపుడు గురు పరబ్రహ్మ సర్వభూతాని చాత్మని అంటే తన ఎందే పంచాలు ఉన్నాయి అని ఉపనిషత్ ప్రమాణం అదేవిధంగా గురుస్వరూప బ్రహ్మము నిఖిలాధారము సకల జగత్తుకి ఆధారము గురుపర ఆ బ్రహ్మం లేకపోతే ఆ పరబ్రహ్మం గురు పరబ్రహ్మం లేకపోతే ఈ ప్రపంచం నిలవదు అటువంటి గురు ఈ జగత్తంతా స్థిరమై ఉన్నది స్థితమై ఉన్నది అంటే స్వయం ప్రకాశమైన ఆ గురు పరమాత్మ ప్రకాశం చేతనే ఈ లోకం మొత్తం ప్రకాశిస్తోంది చైతన్యం లేకుంటే సర్వం జడమైపోతుంది అంటే జడ పదార్థం అంటే కదలిక లేకుండా ఉండిపోతుంది కానీ ఆ పరబ్రహ్మ స్వరూపం వలన మొత్తం సకల చరాచర జగత్తు కూడా చైతన్యవంతమై ప్రకాశిస్తోంది అటువంటి చైతన్య స్వరూపంగా ప్రపంచాన్ని ప్రకాశింపచేయగల గురు పరబ్రహ్మ స్వరూపం సర్వ అధిష్టానంగా ఉన్నది ప్రపంచానికి అంతటికి అనేది దీని యొక్క అర్థం అంటే భాను రూపంగా అంటే సూర్యుడిలాగా ప్రకాశిస్తూ ఉన్నది అంటే సర్వ లోకాలను వెలుగుతో ప్రకాశింపజేస్తోంది సకల పదార్థముల పరమ ప్రేమ స్వరూపమైనది మన స్వామి గురించి ఎప్పుడు చెప్పుకున్నాడుగా చెప్పుకున్నా కూడా స్వామి ప్రేమస్వరూపం అదే విషయాన్ని నాణ్య ప్రియతరం వస్తు అని వాక్యం అంతకంటే ప్రియమైన వస్తు వేది కూడా భక్తులకు లేదు ప్రియమైన స్వరూపం ఏదీ కూడా భక్తులకు లేదు బాహ్యాలైన దృశ్య మన కంటికి కనిపించి తెల్లారు లేచేది కనిపించగా కనిపించేది ఎవరు ఇంట్లో భార్య పుత్రులు మన ప్రపంచం ఏంటి మన ఫ్యామిలీ మన కుటుంబం దానికి మించి మన ఆలోచనలు ముందుకు నడవు ని అలా నడిపించుకునే శక్తి మనోబుద్ధ్యాదుల్ని ఇచ్చే శక్తి ఒకదానికొకన్నా ఒకటి ప్రియమైనది ప్రియతరమైనది అని అనిపించే శక్తి అన్నిటికంటే కూడా తన కుటుంబం కంటే కూడా ప్రియమైనది గురువు అని అనిపించే శక్తి సాక్షాత్తు గురువులోనే ఉంది అటువంటి స్వరూపం గురుస్వరూపమే ఆ శక్తినిస్తుంది భార్యాబిడ్డల కన్నా అత్యంత శక్తివంతమైనది గురుతత్వం గురుస్వరూపం ఆత్మనఃకామాయ ప్రియం అంటే ఉపనిషత్తులు ఏమంటుందంటే తన స్వరూపం అందరిలో ఉన్నందుచేతనే అందరినీ ప్రేమిస్తున్నాడు గురువు ఎందుకు అందరినీ ప్రేమిస్తారు తన స్వరూపమే అందరిలో ఆయనకు కనిపిస్తుంది అంటే తన్ను తానే ప్రేమించుకోవడం తన్ను తాను ప్రేమించుకోవడం అంటే ఏమిటి ప్రపంచమంతా తన్ను తానుగా ప్రేమించడం ప్రేమించడం ఆత్మవత్సర్వభూతాన్ని అన్ని సమస్తాల్లో కూడా జంతు జాలంలో కూడా జీవజాలంలో కూడా తన స్వరూపాన్నే గురు దర్శిస్తూ ఉంటాడు అంతటి శక్తిమంతుడైన గురువుకి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అస్థి భాతి ప్రియం ప్రియమై ఉన్నది అటువంటి లక్షణాలని బట్టి పరబ్రహ్మ లక్షణాలని బట్టి ఈ శ్లోకానికి స్వామి ర్థం చెప్పారు అటువంటి లక్షణాలున్న గురువుని కోసం అటువంటి విజ్ఞానం కోసం స్మరిస్తున్నాను ధ్యానిస్తున్నాను సర్వము సమస్తము ఆ శ్రీ గురుదేవులే ఏదం దర్శితం తత్వం చిత్త చైత్యాదికం తాగ్రత్ స్వప్న సుషుక్ది తస్మై శ్రీ గురవే నమ జాగ్రత్ స్వప్న సుషుప్తి ఆది అవస్థల్లో కూడా తత్వాన్ని మననం చేసుకుంటూ ఉండాలి స్మరణం చేసుకుంటూ ఉండాలి చేతనా స్వరూపమైన పరబ్రహ్మమూర్తి గురుమూర్తి ఏ విధమైన తత్వాన్ని విషయాన్ని ప్రతిపాదిస్తున్నారంటే చిత్తం జడమైనా కూడా పరమాత్మ యొక్క సన్నిధానంతో అది చైతన్యవంతమై ఉంటుంది మనం మనం బుర్ర బ్లాక్ అయిపోయిందంటాం చిత్తం జడస్వరూపమై ఉంటుంది అంటే బుర్ర పనిచేది అది ఎప్పుడు పనిచేస్తుంది గురు పరబ్రహ్మ సన్నిధిలోనే పనిచేస్తుంది ఎందుకు పనిచేస్తుంది గురువుని ధ్యానించడానికే పనిచేస్తుంది గురు పరబ్రహ్మ స్వరూపాన్ని చూడడానికే అది గురువు అనుగ్రహంతో గురు సన్నిధిలోనే పనిచేస్తుంది సర్వాన్ని సర్వ జ్ఞానాన్ని అప్పుడే గ్రహించే శక్తి ఆ మనస్సుకి జడమైన ఆ బుద్ధికి కలుగుతుంది అటువంటి సకలేంద్రియాలు జడాలైన జడములైన అటువంటి సకలేంద్రియాలు చైతన్యాత్మక స్వరూపులైన గురు సన్నిధిలో చైతన్యవంతలై సకల ప్రవృత్తికి ప్రవర్తన శీలానికి అనుగుణంగా అవి ఉన్నాయి అంటే జాగ్రత్తాది త్రివిధావస్థలు జాగ్రత్ స్వప్న సుషుప్తి ఈ మూడు అవస్థల్లో కూడా చేతనాశక్తి సాక్షాత్తు గురుపర అంటే ఈ అవస్థలు మూడు కూడా ప్రాణులన్నిటికీ కూడా ఆ పరమాత్మ శక్తి గురు పరమాత్మ శక్తి వల్నే కలుగుతున్నాయి అంటే జాగ్రత్త స్వప్న సుషుప్త్యాది ప్రపంచం అంటుంది కైవల్యోపనిషత్తు ఈ మూడిటి వల్లనే ప్రపంచం మొత్తం ప్రకాశిస్తోంది దేని వలన గురు అనుగ్రహం వలన ఈ మూడు అవస్థల్లో కూడా గురు అనుగ్రహం వలనే ఈ ప్రపంచం మొత్తం ప్రకాశిస్తోంది ఆ గురు సాక్షాత్తు సూర్యుని వంటి వాడు అటువంటి స్వయం ప్రకాశక శక్తి కలిగి సాక్షి భూతమై సకల చరాచర ప్రపంచానికి సాక్షీభూతమై తన యొక్క శక్తితోటి సకల జీవుల దేహేంద్రియాలని ఆయన చైతన్యవంతం చేస్తున్నారు ప్రపంచం మొత్తం కూడా చైతన్యభూతమై ప్రవర్తించేలా చేస్తూ దానికి ఆ స్వామి సాక్షాత్తు సాక్షీభూతంగా ఉన్నారు అటువంటి గురు పరమాత్మని గురు పరమాత్మకి నేను మనస్ఫూర్తిగా ఆత్మస్ఫూర్తిగా ఆత్మసాక్షిగా నమస్కారం చేస్తున్నాను ఏ గురుదేవుడు సకల శాస్త్రాల్ని అనుసరించి చిత్తము మనస్సు బుద్ధి అహంకారం వాటి యొక్క సంకల్ప వికల్పాలు సంకల్పం అంటే మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ అంటారు కదా మనం ఒక సంకల్పం చేసుకుంటాం అది మన విధికి మన తలరాతకి అనుగుణంగా లేకపోతే గురువు అనుగ్రహం లేకపోతే అది వికల్పం అయిపోతుంది మన సంకల్పం కూడా వికల్పం అయిపోతుంది అప్పుడు ఏమనుకుంటాడు మనిషి దిస్ ఇస్ నాట్ మై డెస్టినీ ఇది నాకు అందుబాటులో లేదు నా తలరాత ఇది కాదు నా పని లేకపోతే నా యొక్క ఇంకో చోట ఉంది ఇంకో చోట నాకు గురువు అనుగ్రహం లభిస్తుంది అనుకుంటూ ముందుకెళ్తాడు అటువంటి సకల జీవకోటి వ్యాపారాల్ని జాగ్రత్త అవస్థల్ని లక్ష్యంగా చేసుకుని వాటిని నడిపించేవాడు సాక్షాత్తు గురుపరబ్రహ్మ స్వరూపం అటువంటి యథార్థ స్వరూప విజ్ఞానమైన విజ్ఞాన సర్వస్వమైన గురుమూర్తికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను వందనమాచరిస్తున్నాను సదైక రూప రూపాయ తస్మై శ్రీ గురవే నమ ఈ సకల విశ్వము కూడా ఆ గురు పరమాత్మ యొక్క విభూతి ఆయన అనుగ్రహం ఆయన కరుణ ఆయన విజ్ఞాన స్వరూపమే అంతా తానే అన్నీ తానే విశ్వమంటే దృశ్యం అంటే మనకు కనిపించే దృశ్యం కనిపించే దృశ్యాలంతా కూడా మిథ్య కానీ అన్నీ కూడా మిథ్యైన మాయ ప్రపంచం కూడా ఆయన స్వరూపమే జ్ఞాన రూపమే అది చైతన్యాత్మకమే అంటే ఇలా చెప్పడం ఏంటంటే వ్యవహారం తెలియడం వల్ల అంటే సామాజిక వ్యవహారం తెలియడం కోసం అన్ని గురుస్వరూపమే అని మనం చెప్పుకుంటాం కానీ యథార్థం ఏంటంటే చైతన్యాత్మక పరబ్రహ్మమే అద్వితీయము అంటే అద్వితీయము అంటే అది రెండోది కాదు అదే మొదటిది అదే ఏకం సత్ అదే సత్యం అదే ఏకైక సత్యం సుఖంగా ఉండటం మనకు మనిషి ఎందుకు దేనికోసం పాటుపడుతుంటాడు ఎప్పుడు సంతోషంగా ఉండడం కోసమే కదా ప్రతి మనిషి కూడా జీవితంలో నిన్నటికంటే ఇవాళ ఇవాళ కంటే రేపు సంతోషంగా ఉండడానికే ప్రయత్నిస్తూ ఉంటాడు అటువంటి సంతోషానికి ప్రతిబంధకాలు ఏమిటి రోగాలు ఆ ప్రకారంగా సకల వేదాంత శాస్త్రాలు మహావాక్య తత్వార్థాలు మూల జ్ఞాన నాశనానికి ఏర్పడే ఎప్పుడైతే మీరు దుఃఖంలో ఉంటారో మీకు వెంటనే ఏం గుర్తొస్తుంది దేవుడు గుర్తొస్తాయి మనకి గురువు ఉంటే జన్మ సంస్కారం వలన గురువు పరిచయం జరిగితే కుటుంబ సంస్కారం వలన గురువు పరిచయం జరిగితే గురువు చచ్చిపోతున్నాం స్వామి అనుకుంటూ మొరబెట్టుకుంటాం లేకపోతే దేవుడికి మొరబెట్టుకుంటాం అంటే ఎటువంటి అటువంటి సత్తా మాత్రం చేత అంటే శక్తి మాత్రం చేత పరబ్రహ్మం మొత్తం అజ్ఞాన భంజకత్వం చేస్తారు మనకి ఎటువంటి అజ్ఞానం అయితే ఉందో అటువంటి అజ్ఞానం మొత్తాన్ని కూడా ఆయన భంజకం చేసి నేనే తత్వము సకల స్వరూపము సకల విద్యాస్వరూపము దృక్స్వరూపే స్థిరం కురయాత్ అదృశ్యం దృశ్యమేవహీ అంటే ఆత్మస్వరూప స్థిరత్వము కలిగిన దృశ్యం ఎక్కడిది మనం కంటికి కనిపించే దృశ్యాలు ఏవి కూడా స్థిరత్వం లేనివి మరి ప్రకాశంలో చీకటి ఉంటుందా వెలుగులో చీకటి ఉంటుందా వెలుగంటే చీకటి లేని తనమే చీకటి లేని స్థితే వెలుగు సాధకర్ధ స్వామి అనుబంధంగా ఏం చెప్తున్నారంటే జనన మరణాలు బంధమోక్షాలు లేవు ముముక్షులు లేరు ముక్తులు లేరు ఇదే పరమార్థం అద్వితీయమైన అఖండ పరబ్రహ్మమే గురుతత్వం పరబ్రహ్మానికి జగత్తుకు జీవుడికి ఈశ్వరుడికి ఎటువంటి భేదం లేదు కేవలం శక్తి మాత్ర చైతన్యమే ఎల్లప్పుడూ పరిణామం చెందుతూ ఉంటుంది అద్వితీయమై ఉంటుంది అది ఏకైక స్వరూపము అద్వితీయ అఖండమైన ఆనంద ప్రాప్తికి సమస్త జీవకోటి ప్రాణికోటి లక్ష్యం నాసినం లేని ఆనందం అటువంటి అక్షరానందం అక్షయాం పొందాలంటే సాక్షాత్తు ఆ గురు పరమాత్మని మనసావాచ కర్మణ త్రికరణ శుద్ధిగా శరణు పొందడం తప్పితే మరో దిక్కు లేదు అంటే భగవంతుడు తాను ఈ విధంగా ఈ లోకంలోకి వచ్చి విహరించదలుచుకున్నాడు స్వామి ఆ స్వరూపంలో వచ్చి మనకు తెలుసు స్వామి కూడా అతి చిన్న వయసులోనే నేను ప్రజల మనిషిని భక్తులు నన్ను పిలుస్తున్నారు ఈ జీవితంలో నా కార్యక్రమాన్ని ప్రారంభించే సమయం ఆసన్నమైందంటూ ఇంట్లోంచి వెళ్లిన విషయం మనందరికీ తెలుసు అలాగే స్వామి విశ్వవ్యాప్త చైతన్య స్వరూపమై మనందరి మధ్య దేహధారీ లేని సమయంలో కూడా ఆ చైతన్యాన్ని ఇప్పటికీ కూడా అనుభవిస్తున్నవారు పలవరిస్తున్న వారు ఎందరో భక్తులున్నారు నిజంగా వారంతా ధన్యులు సర్వజ్ఞుడు సర్వేశ్వరుడు జీవ జడాత్మక సమస్త విశ్వాన్ని కల్పించి తనచే కల్పితమైన ఆ విశ్వంలో తానే లీనమైపోతాడు మనం అనుకుంటాం మన దగ్గర లేరు గురువు మన దగ్గర లేరు దేవుడు మనకు కనిపించట్లేదు ఇలా మనం అజ్ఞానంతో కొట్టుమిట్టాడుతూ ఉంటాం కాని అక్కడ అసలు విషయం ఏమిటంటే సో అమన్యత అంటే భగవంతుడు తాను ఆ విధంగా విహరింపదలుచుకున్నారు స్వామి ఈ ప్రపంచంలోకి వచ్చి ఆ విధంగా విహరించి తన భక్తులను కరుణించి నెరవేర్చుకోవాలనుకున్నారు అందుకని ఆ విధంగా ఆయన సమస్తాన్ని తన రూపంగానే సంకల్పించారు అనేక విధాలుగా అనోరణీయాన్ మహతో అనేక విధాలుగా తన రూపాన్ని తానే చేసుకున్నారు అందులో తానే విహరిస్తూ మన మధ్య మనల్ని కూడా స్వామి కరుణించారు అంటే అంతఃకరణం లేమితోట అంటే మనం అంతఃకరణం లేకపోవడం వల్ల మనకి మనకు అవన్నీ అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతూ ఉంటాం కాని స్వామి మన మధ్య జ్ఞానస్వరూపమై విహరించారు సంకల్పం ఉపశమించినప్పుడు ఎప్పుడైతే మన సంకల్పం ఉపశమించిందో స్వామి నాకు అనిపించారు నేను చూశాను అని మనకు ఎప్పుడైతే అనిపించిందో ఆ దృశ్యం కొన్నాళ్లు పోయిన తర్వాత మనకు అక్కడ లేనట్టు అనిపిస్తుంది అంటే మనకి స్వామి లేనట్టు అనిపిస్తుంది మన అజ్ఞానం వల్ల అలా అనిపిస్తుంది గాని నిజంగా స్వామి సర్వాంతర్యామి ఆయనకు తెలియని వస్తువు లేదు ఆయనకు తెలిసిన వస్తువు కూడా మన అందరితో పాటు మరేదీ లేదు అంటే అభేదం అంటే స్వామికి మనకి కూడా అభేదం గురువుకి శిష్యుడికి కూడా అభేదం ఎటువంటి భేదం లేదు రెండు కూడా ఆ విశ్వచైతన్యో రెండు తత్వాలు కూడా విశ్వచైతన్యంలో లయమయ్యే విధంగా ఉంటాయి పార్వతి ఇదే గురుతత్వ రహస్యము అటువంటి అఖండ అద్వితీయ పరిపూర్ణ పరిపూర్ణ పరమాత్మ స్వరూపుడైన ఆ గురుదేవుడికి నేను నమస్కరిస్తున్నాను నిత్యం ప్రణమిల్లు నమస్కారం చేస్తున్నాను ఆయనే కార్యం ఆ కార్యానికి కారణం కూడా ఆయనే కాజ్ అండ్ ఎఫెక్ట్ రెండూ ఆయనే సకల జగత్తుకి ఆధారభూతుడైన మూల కారణం కూడా ఆయనే ఈ విశ్వమంతా కూడా గురుదేవుని ఆధారం చేసుకుని ప్రకాశిస్తోంది సదేవ సౌమ్యేదమగ్ర ఆసీత్ సతో అసద జాయత అని ఉపనిషద్వాక్యం అంటే ఘటానికి మృతికకు అంటే ఘటం అంటే కుండ కుండకి మట్టికి పటానికి తంతువులకు అంటే తాడు పటాన్ని మనం దారంతో కడతాం తాడుకి దేనికి స్వర్ణానికి ఆభరణాలకి అంటే బంగారానికి దాంతో చేసే ఆభరణాలకి ఏం తేడా లేదు ఇటువంటివన్నీ కూడా జగత్తులో బ్రహ్మం యొక్క కార్యకారణ భావాన్ని మనకి తెలియజేస్తాయి అటువంటి కార్యకారణ రూపుడైన పరమాత్మ స్వరూపుడు శ్రీ గురు అర్జుని సర్వాత్మనా భావ విజ్ఞానానికి ఆ పరమ విజ్ఞానానికి ఎవ్వరికీ తెలియని గుహ్యమైన రహస్యమైన విజ్ఞానానికి పార్వతి నేను నమస్కరిస్తున్నాను ఆ ప్రకారం జగద్బ్రహ్మలకి ఆ జీవేశ్వరులకి అన్నటికీ కూడా అనన్యవము ఏకత్వము అనన్యవం అంటే అన్యము కాని భావం అంటే ఒకటే భావం అన్యమైంది కాదది ఇతరమైనది కాదు ఒకటే భావం ఏకాత్మనా భావం నిరూపితమైంది ఏకం రూపం బహుధా యరోతి అంటే నానా రూపం విశ్వంప్యతి భిన్నత కార్య కారణ రూపాయ ప్రతిరూపమే జగత్తుకి పరమాత్మకి ఏ విధమైన భేదం లేదు బాగా విచారిస్తే ఆ కార్య కారణ భావం మనకి చక్కగా బోధపడుతుంది ఉపాధి నిత్యము కాదు ఉపాధి అంటే కనిపించే దేహం ఈ కనిపించే దేహం ఆధ్యాత్మిక విద్యలో ఉపాధి అంటే ఈ కనిపించే దేహం నిత్యం కాదు ఇది సత్యం కాదు చంద్రుడు ఒకే విధంగా ఉంటాడు కాని మీరు ఒక కుండ తీసుకెళ్లి కుండలో నీళ్లు పోసి ఆయన ముందు పెట్టండి అందులో ఎంత చిన్నగానే కనిపిస్తాడు కొండ ఎంత ఉందో చంద్రుడు కూడా మీకు అంత చిన్నదిగానే కనిపిస్తాడు అలా రకరకాలుగా ఆయన ఒకటే చంద్రుడు మనం చూపించిన ఉపాధిని బట్టి అందులో రకరకాలుగా భాషించినట్టు దూరమైనా కూడా ఆ ఉపాధిత్వం ఒకే తత్వస్వరూపం అది వెన్నెల తత్వం అదే కదా చంద్రుడు కుండలో పడే చంద్రుడే వెన్నెలిస్తున్నాడు కానీ ఆయనే ఆకాశంలో ఉంటాడు అంటే ఎంత చెట్టుకి అంత గాలి అలాగే మనం ఎంత ఘటానికి అంత పూర్ణబింబం అంతే కనిపిస్తుంది కార్యోపాధి జీవ కారణోపాధి కార్యకారణ తా హితుోధో అవశిష్య కార్యానికి కారణానికి అన్నిటికీ కారణమైన జ్ఞాన శక్తి సమాఢ తత్వమాభూషిణి తస్మై శ్రీ గురవే నమ గురుదేవులు స్వస్వరూప జ్ఞానం కలవారు అంటే ఆయన ఆయన ఎందుకొచ్చారో ఈ భూమి మీదకి తెలిసిన వారు తన స్వరూప జ్ఞానం అందుకనే స్వామి అలా అనగలిగారు నా కార్యం భక్తులు పిలుస్తున్నారు నా కార్యం నేను ప్రారంభించాలి అని మీరు నేను అనగలవా అనలేము మనకి తెలియదు మనం అజ్ఞానాంధకారంలో ఉంటాం మనం ఎందుకు వచ్చామో ఈ ప్రపంచంలోకి మనకు తెలియదు తెలియదు ఎప్పుడు తెలుస్తుంది అది గురు కరుణ ఉంటే తెలుస్తుంది గురువు యొక్క దృష్టి మన మీద కరుణా దృష్టి మన మీద పడితే తెలుస్తుంది కాని స్వామి లాంటి వారికి అలా కాదు వారు బాల్యంలోనే స్వస్వరూప జ్ఞానం తానే పరమాత్మ అతన జ్ఞానం కలిగి ఉండడం వల్లనే స్వామి తాను ఒక జీవిత కాలంలో ఏం చేయగలరో స్వామికి ఉందే తెలుసు అది ఇక్కడ సృష్టించాలి సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమైన స్వామి ఇక్కడ మన కొన్ని సృష్టించాలి కొన్ని సదుపాయాలు సృష్టించాలి మానవుడు మరింత సుఖశాంతులతో వర్ధిల్లేలా మనకి కనిపించే మనకు అనుభూతినిచ్చే మనకి సంతోషాన్ని ఇచ్చే విద్య వైద్య ఆరోగ్య జల వసతులన్నీ కూడా కల్పించాలి మానవాళ్ళికి నేను మరింత సంతోషాన్ని ఇవ్వడానికే ఈ ప్రపంచంలోకి వచ్చాను అన్న అవగాహన స్వామికి స్వయంగా కలుగుతుంది ఎందుకంటే ఆ స్థాయిలో ఉన్నారు కాబట్టి కలుగుతుంది మనల్ని ఆ స్థాయికి తీసుకెళ్లదగిన వాడే గురువు అదే స్వామి తత్వం స్వామి పరతత్వం కూడా కాంబరీ కరుణాశీ సాయిరీ కాషాయా రుణా రధి సాయి ము నీనామ స్మరణ మే హయిరారీ కాషాయాంబరధారీ కరుణాసేరధీ సాయి మురారీ నీనామ స్మరణ మే యి ము కాంబరధారి కరుణారధీ సాయి మురారీ అవధూలు అజ్ఞాన జలధిలో అవధూలు లేని అజ్ఞాన జలధిలో అవలీనగని ఆత్మను వంచి లీలామానుష నీలియక లీలామానుష నీలియక కాళహర్ణతో సోలిపోతిని కాషాయాంబరధారీ రుణాధి సాయిన సుయూ సుమత మరువక నిరతము మదిలో లో నీకు దూరమై మనుగఢ భారీ కుూరీ మనగఢ భారయీ మణికీ మమతలూ నడు మనలీ మణికీ మమతల కు నడు మనలీ సాయి మురీ నీనామ స్మరణ మే హయి ము కాంబరధారీ కరుణాసెరధీ సాయి ము